ీగురుభ్యో నమ హరి ఓం స్మృతిస్మృతిపురాణాలరుణాయ నమామి భగవత్పాదశంకర లోకశంకర ఓం సహనా సహనౌ భునస్సు సహ వీర్యంకరవహై తేజస్ీ నామీతమస్సు మావై ఇదముగ్ర ఆ తదత్మానమే్రమీతిబాఢం ప్రసిద్ధా తాదనిద్యా దృష్టి అంధానదర్శనా తదైంది అనుమానాచ్య పదిహేనో పేజీలో హనుమానాచ్య దగ్గర కూడా వచ్చాం కదా అంధస్థా ఘటాధ్యాభాస విషయా స్వప్మ దృష్టి ఉపలభ్యతే సా తర్హి ఇతర దృష్టి నాశే నశ్యతి సా దృష్టి అది మంచి లాజిక్ మామూలుగా చూచి చూపు గలవాడు కొంతకాలానికి ఆ చూపు పోతుంది పోగొట్టుకుంటాడు ముఖ్యంగా ఈ డైబెటీస్ లాంగ్ స్టాండింగ్ డయబెటీస్ ఉన్నట్లయితే చూపు తేడా వస్తుంది ఏ వెరీ డేంజరస్ డిసీజ్ అది ఒక మెటబాలిక్ డిసీజ్ అది ఏదో ఇన్ఫెక్షన్ వల్ల అలా వచ్చిన డిసీజ్ కాదు అది అన్ని ఆర్గన్స్నే అటాక్ చేస్తుంది లోపల డయాబెటీస్ని పరిష్కారం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అయితే జనులు ఒక కాంప్లసెన్సీలో పడిపోతారు ఒక ఉదాసీనమై ఉపేక్షాభావంలో పడిపోతారు ఎందుకంటే పిల్స్ ఉంటాయి ఓ పిల్లు వేసుకుంటే పోతూ ఉంటుంది పని అవుతూ ఉంటుంది రోజు పిల్లు వేసుకుంటూ ఉంటే పని అయిపోతూ ఉంటుంది పిల్లు ఉంటుంది ఒకప్పుడు ఒక పిల్లు పని ఎక్స్ట్రా పిల్లు పెట్టుకోవడం ఈ రకమైన కాంప్లెసెన్సీలో ఉంటారు తర్వాత పైగా చెప్తారు చాలా కంట్రోల్లో ఉందని చెప్తారు డయాబెటీస్ కంట్రోల్లో ఉందని చెప్తారు అంటే ఎలాగండి కంట్రోల్లో ఉందండి బాగా తగ్గిపోయిందంటే పిల్లు వేసుకుంటూ ఉంటే కంట్రోల్లో ఉంది అది కంట్రోల్ ఉంటారా దాన్ని ఇల్లు వేసుకోకుండా కంట్రోల్లో ఉంటే కంట్రోల్ అంటారు కానీ ఇల్లు వేసుకుని దాన్ని తొక్కుబెట్టి పెడితే దాన్ని కంట్రోల్ ఎలా అంటారు ఇట్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్ బట్ దే టాక్ దట్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ కంట్రోల్ సార్ అండ్ మెడికల్ పీపుల్ కూడా ఈ డయాబెటీస్ మీద కొంత టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం డైగ్రెస్ అయ్యి చెప్తున్నా మీరు కొంచెం ఉపయోగపట్టండి ఈ మధ్యన క్లీన్ లో ఒక కాన్ఫరెన్స్ అయింది రిలేటెడ్ కాన్ఫరెన్స్ నేను అక్కడ ఉన్నాను జీఆర్ ఏరియాలో ఉండగా కాన్ఫరెన్స్ అయింది లాస్ట్ ఇయర్ ఆ కాన్ఫరెన్స్ ఈజ్ మేజర్ ఫోకస్ ఈజ్ ఆన్ డయాబెటాలజీ దాంట్లో రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేస్తారు కాన్ఫరెన్స్ లో మోస్ట్ ఆఫ్ ది రిసెర్చ్ పేపర్స్ ది ఫాల్ ఇన్ రిసెర్చ్ పేపర్స్ ఫాల్ ఇన్ టూ 3 కేటగిరీస్ One, pills or medicines that control the diabetes, that bring down the numbers. Diabetes is not all numbers. All numbers are created. So, it's all numbers. And numbers are right to the attribute equal to medicines to synthetic medicines. That is why someone has to be able to use it. That is why biological medicines, that is why they have to use it. That is why someone has to be able to use it. ప్రివెన్షన్కి సంబంధించిన పేపర్స్ ఉంటాయి సో అంటే ఏమిటి ఇట్స్ మెటబాలిక్ డిస్టీస్ కదా కాబట్టి ఆ మెటబాలిక్ ప్రాసెసెస్ ని అర్థం చేసుకుని దాని మీద మనం ప్రొసీడ్ అయినట్లయితే యూ కెన్ ప్రివెంట్ ఇట్ వచ్చిన దాన్ని యూ కెన్ టేక్ ఇట్ అవే రాకుండా ఆపచ్చు వచ్చిన దాన్ని కూడా పైకి తోసేయచ్చు దానికి సంబంధించిన పేపర్స్ ఉంటాయి దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ దీంట్లో ఆ కాన్ఫరెన్స్ అంతా అయిన తర్వాత చాలా ఖేదాన్ని వ్యక్తం చేసిన విషయం ఏంటంటే ఈ సింథటిక్ మెడిసిన్స్ కి సంబంధించిన పేపర్స్ చాలా వచ్చాయి అలాగే ఈ వ్యాక్సిన్ టైప్ ఆర్ బయోలాజికల్ మెడిసిన్స్ ప్రోటీన్ టైండ్ ఆఫ్ మెడిసిన్స్ పేపర్లు మంచిగా వచ్చాయి కానీ ప్రివెన్షిష్కి సంబంధించి ఇంచుమించు పేపర్లు ఏమీ లేవు దాని మీద వాళ్ళు చాలా ఖేదాన్ని వ్యక్తం చేస్తారు ఆఖరికి మెడికల్ కమ్యూనిటీ కూడా డైబెటీస్ మీకు మేనేజ్ అయితే అనే ద్వరంలో తప్ప దాన్ని ప్రివెంట్ చేయవచ్చు అనే దాని మీద అసలు పేపర్స్ లేవు మెటబాలిక్ డిసీజ్ అంటే ఎలా ఉంటుందంటే మీరు తినే ఆహారాన్ని బాడీ డైజెస్ట్ చేసుకునే ప్రాసెస్కి సంబంధించిన డిసీజ్ అది దట్ ఇస్ ఆ లేబోతుంది దట్ ఇజ్ ఆ లేదు కాబట్టి మీరు తినే ఆహారంలో మార్పులు చేయడం ద్వారా ఆ డిసీజ్ యొక్క దాని ఇంటెన్సిటీని తగ్గించవచ్చు దానిని పూర్తిగా తొలగించవచ్చు కూడా అంటే టైప్ 2 డైబెటీస్ గురించి నేను చెప్తున్నా టైప్ వన్ అన్న ఏదో ఉంటుంది అది ఈ కేటగిరీలోకి రాదు దాని పరిస్థితి మామూలుగా అందరిలోనూ మీరు కనపడే పదిలో తొమ్మిది ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఉంటాను కాబట్టి డైబెటీస్ని ఆ విధంగా నెగ్లెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు దాన్ని అర్థం చేసుకుని ఏ విధంగా మనకి వస్తుంది ఆహారాన్ని బట్టి వస్తుంది ఇంకా తెలీజ్ నో అదర్ రీజన్ ఓన్లీ వన్ రీజన్ షుగర్ ఎక్కువ అవుతుంది బ్లడ్లో ఉండవలసిన షుగర్ కంటే ఎక్కువ అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది షుగర్ బ్లడ్లోకి తిండిని బట్టి వస్తుంది బ్లడ్లోకి ఉండవలసిన షుగర్ కంటే ఎక్కువ షుగర్ ఉందంటే మీరు ఆహారాన్ని కనుక కంట్రోల్ చేసి దాన్ని మాడి మాడిఫై చేయటం మానేయమని కాదు ఆహారాన్ని మాడిఫై చేసినట్లయితే షుగర్ సోర్స్ని మీరు అటాక్ చేయొచ్చు యూ కెన్ స్టాప్ ది షుగర్ సోర్స్ ఇది పై వాటర్ లీక్ అవుతూ ఉంటే దాన్ని తుడుస్తూ ఉంటే మళ్ళీ తుడిచేసి మీరు పది నిమిషాల తర్వాత వచ్చే మళ్ళీ తడిగాయ్యు మళ్ళీ తొడవడం అలా కంటే ఆ లీక్ని బ్లాక్ చేస్తే దాన్ని ఫిల్ చేస్తే ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఉండదు కదా అలాగే షుగర్ వెళ్లకుండా అవసరమైన దానికి నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్ దాటి షుగర్ వెళ్ళకుండా మీరు ఆహారాన్ని ఆర్గనైజ్ చేయవచ్చు సో ఇట్ బిడ్డలు లైక్ దాట్ ఇప్పుడు ఏదైనా ఒక పండు తిన్నారనుకోండి యాభై క్యాలరీలు వెళ్ళిందంటే బాడీలోకి మీరు పెరుగు అన్నది తింటే ఐదు వందల వెళ్తుంది కాబట్టి కొంత పెరుగు అన్నాను తగ్గించి కొంత పండు తిన్నారనుకోండి మీరు ఆల్రెడీ యూఆర్ హ్యావింగ్ ఏ లేవరేజ్ ఆన్ ది థింగ్ దీని మీద రిసెర్చ్ చేయాల్సి దీని మీద ఉన్న రీసెర్చ్ ఉంది ఇంకా కూడా కొత్త రిసెర్చ్ చేసి పేపర్స్ పబ్లిష్ చేయటం దాని ఎంతో లాభం కలుగుతుంది సో ఇదంతా గమనించగ విషయం నేను ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళాను కాబట్టి డయాబెటీస్ కారణంగా చూపు వాడు చూపున్న రోజుల్లో జాగ్రత్త అవస్థనంతనే అనుభవిస్తూ ఉంటాడు ఆ సంస్కారాలు ఉంటాయి వాసనలు ఉంటాయి మీరు చూసి జగత్తుకి వాసనారూపమైన జగత్తు అని పేరు అదేదో బాహ్యమైన జగత్తు ఏదో ఉందని మీరు అనుకుంటారు ఉండదు బాహ్యం ఉండేదేదో ఉంటుంది అసలే ఉండదని ఒక సిద్ధాంతం ఉండేది ఉంటుంది ఇంకో సిద్ధాంతం అసలే ఉండదంటే సౌమ్యవధులు ఉండేది ఉంటుంది అంటే సదేవ సౌమ్య ఏముందిరా అంటే ఉండేది ఏదో ఉంది అంటాడు సదేవ సత్ అంటాడు అంటే ఉండేది ఏదో ఉంది అది ఏమిటో అది చెప్పేది అవి అయ్యేది కాదు ఉండేది మాత్రం ఉండేది మరి మేము చూసుకున్నది ఏమిటి మీ వాసనలనే మీరు చూస్తూ ఉంటారు వాసన రూపమైన జగత్తు నేను మొత్తం వేదాంతాన్నంతానే చాలా సంగ్రహరూపంగా మేము ఉండి పెట్టాం కాబట్టి జాగ్రత్త వ్యవస్థలో ఆ వాసనారూపమైన జగత్తును చూస్తూ ఉంటాడు ఆ సంస్కారాలను ప్రోగు చేసుకుని ఉంటాడు అవన్నీ ఉంటాయి ఆ సంస్కారాలు ఎక్కడికి పోతాయి చూపు పోతుంది కానీ సంస్కారాలు ఎక్కడికి పోతాయి చూపు తలలు బోడులైన తలపులు బోడులా అని సామెతాయి వీడికి చూపంటే పోయింది కానీ మేనేజ్మెంట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ లేకపోవడం చేత చూపు పోతుంది వన్ ఆఫ్ ది థింగ్స్ దట్ విల్ బి ఎఫెక్టెడ్ దీని మీద డయాబెటిక్ రెటీనోపతి అంటాడు అంతా రెటీనో రెటీనాకి ఏదో చేస్తానంటే అసలు ఆ స్థితి రాకుండా చూసుకుంటే బెటరు తప్పనిసరి అయినప్పుడు ఎలాగో అవసరం ఉంటుంది ఇప్పుడు చూపు పోయింది చూపు పోయినా స్వప్నం వస్తుంది స్వప్నంలో చూస్తూనే ఉంటాడు ఆ చూపు మరి కాబట్టి ఈ చూపు పోయినా ఈ చూపు వెనకాల చూపు ఉండనే ఉన్నది అది నిత్యమైన చూపు ఈ చూపు అని అని అంధ్యాపి ఘటాధ్యాభాస విషయా స్వప్మే దృష్టి ఉపలభ్యతే సా తర్హి ఇతర దృష్టి నాశే నశ్యతి సా్రష్ దృష్టి ఆ చూపు ఈ రెండవ చూపు అంటే ఈ చూపు నశించినప్పుడు అది నశించలేదు ఆ చూపే ద్రష్ు అంటే దృష్టేర్ ద్రష్ట ఈ చూపుకి చూచి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క చూపది అది నిత్యమైన దృష్టి కాబట్టి అనిత్య దృష్టి నిత్య దృష్టి అనిత్య దృష్టిని డైబిటీస్ అటాక్ చేస్తుంది అండ్ నిత్య దృష్టిని డైబిటీస్ ఏమీ చేయలేదు కాబట్టి మన తేడా ఉందూస్తే రాక్త అవిపరిలుప్తయా నిత్యయా దృష్ట్యా స్వరూపూత స్వయం జ్యోతిసమాఖ్యయా ఇతరాం అనిత్యాం దృష్టి స్వప్నబుద్ధాంత వాసనా ప్రత్యయపా నిత్యమే పశ్యన్ దృష్టేర్ద్రష్టా మీ స్వరూపము ఇదైనటునే అయిపోయి సతీ దృష్టిరవ స్వూప ౌణవత్ అది కూడా అయింది మంచిది నదీనామివ దృష్టి వ్యతిరి అన్య్చేతనోద్రష్టా ఇది చెప్తున్నట్టున్నాను అయింది తద్బ్రహ్మా ఓకే ఆత్మానమ్యదృగ్రూపం अवेत अध्यात अवर्जितम अवेत्व अंतरूस पूर्वपक्ष नु विप्रतिषिधी विरद्धा हो नज्ञाते विज्ञाता श्रुते विज्ञा ఇప్పుడు వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు అని కదా తద ఆత్మానమేవావే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నది అని తెలుసుకున్న బ్రహ్మ తెలుసుకున్నది అది ఎలా కుదురుతుంది ఎందుకంటే ఆత్మస్వరూపము తెలియబడేది కాదని కదా తెలియబడేది కాదు అని అని కదా మనం అంటాం విజ్ఞాతు విజ్ఞాతేహే విజ్ఞాతేహే విజ్ఞాతారం అంటే ఇప్పుడు చూపుంది చూపుని చూచి చూపుని ఎవడు చూస్తున్నాడో దాన్ని చూడడం కుదరదు వినికిడి గలదు వినికిడిని ఎవడు వింటున్నాడో దాన్ని చూడడం సంభవము కాదు మననమును ఎవడు మన మననము వెనుకొన్న ఏ దానిని మననము చేయుట సంభవము కాదు బుద్ధిశక్తితో మీరు సర్వాన్ని తెలుసుకోగలుగుతారు తప్ప ఆ తెలుసుకునే బుద్ధిని తెలుసుకునేటువంటి తత్వాన్ని మళ్ళీ తెలియట సంభవము కాదు అని చెప్పారు నా విజ్ఞాతులు విజ్ఞాతే నా విజ్ఞాతులు నా విజ్ఞాతే విజ్ఞాతారం విజానీ విజ్ఞాతి అంటే బుద్ధి ఆ బుద్ధిని తెలుసుకునే సాక్షి చైతన్యం అయ్యగలదో దానిని నీవు తెలుసుకోలేవు అని చెప్పారు కదా కానీ మరి ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలుసుకున్నాడు అదే కదా ఆత్మ అంటే ఆత్మను తెలుసుకున్నాడు అని మళ్ళీ ఇది విరుద్ధంగా ఉంది కదా ఆత్మ జ్ఞానం అనే మాటే విరుద్ధం ఆత్మ తెలియబడేది కాదు అంటూనే మళ్ళీ ఆత్మజ్ఞానం అంటే విదూహం వచ్చిందా అదే ప్రశ్న అయ్యి కూడా నేను ఒకసారి నేను చెప్పాను అంతకుముందు నేను ఒకసారి అన్నాను ఆత్మజ్ఞానం అనేది ఏమి ఉండదన్న ఆత్మజ్ఞానం అనేది ఏమి ఉండదు ఎందుకంటే ఆత్మ తెలియబడేది కాదు కదా అంటే అని నేను ఆ విధంగా అర్థం అంటాను నా విజ్ఞాతరు విజ్ఞాతారం విజా అప్పుడు ఒక ప్రసన్న ఒక స్టూడెంట్లు అయితే మరి ఆత్మ జ్ఞానం అంటే ఏమిటని అడిగారు ప్రశ్న చాలా కోపంగా ఎందుకంటే విరుద్ధంగా ఉంది కదా మరిది ఆత్మ తెలియబడేది కాదంటావు నువ్వే మళ్ళీ ఆత్మను తెలుసుకున్నది తెలుసుకున్నాడు అని మళ్ళీ నువ్వే అంటావు అది నువ్వే అంటావు ఇదే నువ్వే అంటావు ఏమయా నువ్వేం మాట్లాడుకున్నావు అని ఒక ఆయన చాలా కోపంగా దేకి నిలబడి నన్ను ప్రశ్నించాడు అంటే అప్పుడు నేను చెప్పాను ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే నీకు అర్థం సరిగ్గా తెలియలేదు ఆత్మజ్ఞానం అంటే ఆత్మ యొక్క జ్ఞానం అని కాదు మరి ఏమిటి ఆత్మజ్ఞానం ఉంటే ఏది ఏది ఆత్మ కాదు దానిని దానిని ఆత్మ కానిది అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానం అంటే యూ కమ్ టు నో వాట్ ఆల్ ఈజ్ నాట్ యువర్ స్టైల్ అంటే ఆత్మజ్ఞానం ఉండేది అంతే తప్ప యువర్ సెల్ఫ్ యూ విల్ నాట్ నో మీరు మీ భుజం మీద ఎక్కి కూర్చోగలుగుతారా అలాగే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం సంభవం కాదు ఆ విధంగా దానికి సమాధానం చెప్తాము మొత్తానికి అది పూర్వపక్షం దీ పూర్వపక్షం ఓకే కాబట్టి తెలుగులో ఏమన్నా సమంటే తెలుసుకునే దానిని అంటే బుద్ధివృత్తి తెలుసుకునేది తెలుసుకునే దానిని అనగా బుద్ధివృత్తిని తెలుసుకునే సాక్షిని నీవు జ్ఞానములో విషయముగా చేయలేవు అది నా విజ్ఞాత విజ్ఞాతం నా విజానీయా అంటే అర్థం అది తెలుసుకునే బుద్ధివృత్తిని ఏదై సాక్షి చైతన్యమైతే సాక్షిగా తెలుసుకుంటూ ఆ సాక్షి చైతన్యమును జ్ఞానములో విషయం చేయుట సంభవము కాదు అని శృతి చెప్తోంది కావున సాక్షిని తెలియుట అనే విరుద్ధముకు విషయమును నీవు చెబుతున్నావు అని కోరకొచ్చు దాని సిద్ధాంతం ఏంటంటే ఏమ విజ్ఞానాత్ నా విప్రతిషేధ ఈ విధంగా తెలుసుకోవటంలో విరోధమేం లేదన్నారు ఏ విధంగా తెలుసుకోవడము అంటే సర్వములు ఏ బుద్ధివృత్తి తెలుసుకుంటుందో ఆ బుద్ధివృత్తిని సాక్షిగా దర్శించేటువంటి చైతన్యమేది కదో దానిని బుద్ధి ద్వారా తెలియట సంభవము కాదు అని తెలుసుకోవడంలో విరోహం ఏముంది అది తెలుసుకోవడం లేదు అలా తెలుసుకోవడంలో విరోధం లేదు కదా అలా తెలుసుకోవడంలో విరోధం లేదు ఇప్పుడు ఒక ఆయన అన్నారు భక్తిని చేయాలండి భక్తి యోగం ముఖ్యం జ్ఞానం అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు అని అన్నారు అంటే నేను అన్నాను మరి భక్తిని చేయాలని మీరు తెలిసి భక్తి చేస్తారా తెలియకుండా భక్తి చేస్తారా తెలిసే భక్తి చేస్తారు మరి జ్ఞానం అని ఇంపార్టెంట్ ఎందుకంటారు అపార్ట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ సో ఇది ఎలా ఉందంటే సర్జరీ చేయాలి కానీ మొత్తం అనాటమీ అంతా తెలిస్తే ఏమైంది అంటే ఏమన్నవాడు అది అనాటమే తెలియకుండా వాడు సర్జరీ ఏం చేస్తాడు కాబట్టి జ్ఞానం లేకుండా భక్తి ఏం చేస్తారు జ్ఞానం లేకుండా కర్మ ఏం చేస్తారు ఎవడైతే జ్ఞానాన్ని కాదంటాడో వాడు హీజ్ మేకింగ్ ఏ ఫండమెంటల్ మిస్టేక్ జ్ఞానాన్ని మనిషికి జ్ఞానాన్ని కాదనే అవకాశం లేదు గుర్రం అనొచ్చు నాకు జ్ఞానం ఎందుకు నేను బాగా పరిగెత్తుకుంటే నాకు రోజు గడిపితుంది అని గుర్రం అనొచ్చు ఎద్దు అనొచ్చు నేను బండి లాగితే నాకు రోజు గడిపోతుంది నాకు జ్ఞానంతో పనే ఉంది అని ఎద్దు అనొచ్చు మనిషి మనిషి తనకి కొమ్ములు లేవు ఎందుకని వీడు తెలుసుకుంటాడనే అభిప్రాయంతో కొమ్ముల్ని తీసేశాడు తలతో తెలుసుకోలేదనుకోండి ఇంకేం మిగిలింది తలతోటి మీరు కుమ్మాలి ఎవరినైనా కుమ్మడానికి బురకొస్తుంది తల తెలుసుకోవకపోతే ఇంక దేవి గురికొస్తుందండి అది మనిషి లక్షణం కాదది అస్టు ఈ విధంగా తెలుసుకోవడంలో విరోధమేమున్నది నేను ఆత్మ బుద్ధివృత్తికి విషయము అంటే విరోధం అవుతుంది కానీ ఆత్మ బుద్ధివృత్తికి విషయము కాదు నేను తెలుసుకుంటున్నాను దాంట్లో విరోధమే ఉంటుంది అలాగే ఏవం విజ్ఞానాలు ఈ విధంగా తెలుసుకోవడం దాన్ని వివరిస్తున్నారు ఏవన్నే ద్రష్ట ఇటు విజ్ఞాయతే ఏవాలుసుకుంటున్నారా లేదా ఇప్పుడు మీరు అంటాడు దేవుడు కావాలండి ప్రతివాడికి దేవుడు కావాలి మహాత్ముడి దగ్గరికి ఒకటి వెళ్ళి నాకు దేవుడిని చూపించడం అని అడిగాడు అడిగితే ఆయన ఏం చేశాడంటే ఒక కర్ణు ఒకటి పట్టుకొచ్చి బాగా నాలుగు మొత్తాను ఇప్పుడు కనపడ్డా దేవుడు అన్నారు అదేమిటండి మీరు దేవుళ్ళు చూపిస్తారని వస్తే ఇలాగా ఏం చేస్తావు దేవుళ్ళు చూపిస్తే ఏం చేస్తాం వాటి విల్లేడు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వాలి ఇచ్చాడు అనుకోండి వాటి విల్డు అంటే నా ఏదైనా కోరిక కోరుకుంటాను ఏం కోరుకుంటావు డబ్బు కావాలని కోరుకుంటాను ఆయన డబ్బు ఇచ్చాడ ఎంతకాలం నిలబడుతుంది ఆ డబ్బు ఎంతకాలం నిలబడుతుంది కాబట్టి దట్ పెటీ థింకింగ్ సో పెటీ డిజైర్స్ మేక్ యూ థింక్ ఇన్ ఏ పెట్టి మే కాబట్టి ఈ పెట్టి డిజైర్స్ ఎలా ఉంటాయంటే అవి ఫుల్ఫిల్ అయ్యి కూడా ఏమీ మీకు ఏమీ ఉపయోగం అల్టిమేట్ గా డెత్ అనేది ఒకటి ఉంటుంది అది అంటుంది ఓల్డ్ బాయ్ నథింగ్ విల్ స్టిక్ టు యూ అని చెప్తుంది అది చెప్తుంది నేను వచ్చాను సో యూ హ్యావ్ లివ్డ్ ఆఫ్ నేను ఇవన్నీ పో అవేమీ ఉండవమ్మా అవన్నీ పోతాయి నేను ఒకసారి వచ్చిన తర్వాత ఇంకేమీ మిగలదు కాదురా భార్య పిల్లలు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు వాటి మాట డిఎర్ రోల్డ్ బాయ్ దే వాంట్ స్టిక్ యూ కాదు బోర్డంత ప్రాపర్టీస్ పోగేశాను రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ వాట్ నాట్ ఇంక డిఎర్ రోల్డ్ బాయ్ దే వాంట్ స్టిక్ విత్ యూ దు డిగ్రీలు రేపు పేరు ప్రతిష్టలు సమాజంలో నేను సంపాదించి పెట్టాను డియర్ ఓల్డ్ బాయ్ దే వాంట్ స్టే ఆల్ విల్ కమ్ టు ఎన్ ఐండ్ అని దట్ ఈస్ హౌ డెత్ ఆపరేట్ కాబట్టి మీకు దేవుడు కనబడి ఏదైనా ఒకటి ఇచ్చాడు అనుకోండి కోరిక తీర్చాడు అనుకోండి వచ్చి మీ దగ్గర కూర్చోలేడు కదా ఆల్రెడీ టైం ఒకవేళ దేవుడు మీ దగ్గర కూర్చుంటే అదో మూషన్స్ ఇందుకు వచ్చే గొప్ప గెస్ట్ మనకి చేయాల్సిన ఉపకారం ఏదో ఆయన కారు ఏదో ఎత్తేసి వెళ్ళిపోతే లాభం కానీ ఆయనే కూర్చుంటే నేను ఎక్కడికైనా భిక్షకు వెళ్తే భోజనం అనేసినా నేను పోతాను అవుతాను ఎందుకంటే వాళ్ళు మిగిలిన వాళ్ళు భోజనాలు చేస్తారు నేను ఎక్కడ కూర్చుంటే వాళ్ళు భోజనానికి చేయడానికి ఉండదు అలా చూస్తూ ఉంటారు వీడు ఎప్పుడు పోతాడా ఎందుకంటే వీడు ఉన్నంతసేపు ఏదో మళ్ళీ వేదాంతం అని ఇదని ఏదని మళ్ళీ చుట్టూ మాట మాట ఉంటుంది వాళ్ళు కూర్చొని భోజనం చేయడానికి ఉండదు అదేతను చెప్పుల్లో కాళ్ళు పెట్టేసి లేచక్కకపోతే అక్కడికి ఒక పని అయిపోయింది వాళ్ళు భోజేస్తుంది అలాగే దేవుడు కూడా కనబడ్డాడనుకోండి అది కోరిక ఇచ్చేసి వీ హు ఎగ్జిట్ కోరిక ఇచ్చి నీతోటే ఉంటారు నేనంటే అది చాలా ఇన్కమైన కాబట్టి కోరిక ఇచ్చేశాడనుకోండి ఆ కోరిక ఎంతవరకు ఉంటుంది మీ దగ్గర కాబట్టి దేవుడు దేవుడని ఊరికే అల్లరి చేయడం తప్ప మూర్ఖంగానూ సరైనటువంటి ఆలోచన ఉండదు సరైన ఆలోచన ఏమిటో తెలిసినా ఏవం దృష్టే ద్రష్టానికి విజ్ఞాయతే ఏవా ఆ దేవుడిని నువ్వు తెలుసుకో ఆ దేవుడు నీ లోపల ఉన్నాడు దేవుడిని చూడాలనే ఆకాంక్ష ఎక్కడ ఉన్నదో దేవుడు కూడా అక్కడే ఉన్నాడు ఆ ఆకాంక్షకు మూలంలోనే దేవుడు ఉన్నాడు అది తెలుసుకోవడమే జ్ఞానం అనగా దేవుడంటే ఈ చూపు ఉన్నది కదా ఈ చూపు వెనకాలం ఉండి ఈ చూపుకు ఆ శక్తిని అనుగ్రహిస్తూ ఉంటే ఒక శక్తి శక్తి అనండి చైతన్యము అనండి మీరు ఎలా అది దేవుడు అని తెలుసుకోవడమే అదే తెలుసుకోవడం అది తెలుసుకోదా అంటే అదే తెలుసుకోవడం అంటే దాంట్లో విరోధమేమీ లేదు అన్య జ్ఞానానపేక్ష తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నందుకు ఇతర జ్ఞానముల యొక్క అపేక్ష లేదు ఇప్పుడు మీరు కారు ఎలా నడపాలో తెలియాలనుకోండి ఆ మాన్యువల్లో ఏదో చదివి అనేక విషయములను తెలుసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఒక సభలో ఉపన్యాసం చెప్పాలనుకోండి అనేక విషయములను మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇతర ఇతర జ్ఞానముల యొక్క అపేక్ష సంసారంలో సకల వ్యవహారములు ఎందుకు ఇతర జ్ఞానములే యొక్క అపేక్షయే ఉంటుంది వేరే మీ స్వరూపాన్ని తెలుసుకుందుకు నీకు ఏమీ తెలియనక్కండి అధ్యతనే స్వరూప జ్ఞానానికి ఎవడు అధికారి అని మనం చెప్పామనుకోండి ఇప్పుడు ఒక సిస్టమ్ ఎలా ఉంటుందంటే మాకు నేను చెప్పే వేదాంత క్లాసుకి రావాలనుకుంటే మీరు బీఏ పాస్ అయి ఉండాలి అని అన్నారనుకోండి అని అన్నారు అనుకోండి అంటే ఇతర జ్ఞానాపేక్ష ఉన్నట్టే కదా అలాగే మీ స్వరూపం మీకు తెలియాలంటే మీకు సపరికర అద్వైతము అంటారు అద్వైత అద్వైతానికి స పరికరాలు ఉంటాయి ఏదైతే పరికరాలు మీమాంస తర్కము వ్యాకరణము ఇలాంటి పరికరములన్నీ మీకు తెలుసుంటేనే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు అని ఇలాంటి వాతావరణం ఒకటి ఉన్నదా లేదా శంకరులు ఏమన్నారు బ్రహ్మజ్ఞానానికి అర్హత ఎవరికని చెప్పారు ఆయన ఏమన్నారు వీళ్ళు చూసుకోద్దా ఇలాంటి మాటలు మాట్లాడే ముందు దేహ ప్రత్యేక ఆయన ఏమన్నారు నీకు వివేకం ఉండాలి వైరాగ్యం ఉండాలి మనస్సు శాంతముగా ఉండాలి మోక్షమునందు తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి అన్నదంతే ఆయన ఉన్నదంటే ఎందుకంటే ఆయన అలా ఎందుకన్నారంటే ఈ సంసారంలో ఉన్నారే వీళ్ళు ఇదేదో బాగుందని క్యూరియాసిటీ తోటి దీని దగ్గరికి వస్తారు కానీ వాళ్ళకి మోక్షం మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి ఇంకేవో ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకటి ఇంట్రెస్ట్ ఏముంటుందో డబ్బు ఉంటుంది అది డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉంది పెద్ద గొప్ప విషయం అందరికీ ఉన్న ఇంట్రెస్ట్ ఇంకొకటికి అధికారము మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మరొకటికి ఈ లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలని ఇంట్రెస్ట్ ఇంకొకటి ఇంట్రెస్ట్ ఏముంటుందో తెలిసిన స్వర్గాదని పొందాలని జరుగుతుంది మీకు తెలుసు ఇంకొకటి ఇంట్రెస్ట్ ఏముంటుందో మా గురువు గారిని ఊరేగించాలని ఒకటికి ఇంట్రెస్ట్ ఉండదు వాడికి తాను తెలుసుకోవాలని వాడికి ఏం ఉండదు ఒక గురువు గారిని బుధం మీద కిందకుని ఊరేగించాలి వాళ్ళు దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు గురువు గారికి బంగారు పలకీలో కూర్చోబెట్టి ఊరేగింపేయడం కోసం కొంతమంది అదే పనిగా వర్క్ చేస్తూ ఉంటారు యారే గురువు గారిని ఉరేగించడం అంటే నువ్వేమైనా నాకు ఆ చదువు అక్కర్లేదండి ఓ బంగారు పలకీ ఒకటి తయారు చేయండి ఇప్పుడు గురువు గారిని ఉపయోగించాలి ఒక టీము ఆ పనిలో ఉంటుంది వాళ్ళకి ఆత్మస్వరూపం తెలుసు వాళ్ళనే ఇంట్రెస్ట్ ఉంటుంది అందుగురించి శంకర్లు ఏమన్నారంటే వీడికి అసలు ముముక్షం ఉందా లేదా ఇది మోక్షం కావాలన్న లక్షణం మోక్షం కావాలనుకుంటున్నాడా లేకపోతే సంసారంతో పాటుగా మోక్షం కూడా వస్తే నాకేం అభ్యంతరం లేదంటున్నాడా అదొకటి ముక్ష అది ముమోక్ష అలాంటి క్వాలిఫికేషన్స్ పెట్టారు తప్ప ఆయన వైరాగ్యం ఉందా వివేకం ఉందా లేదా శాంతంగా ఉంటుందా లేకపోతే అస్తమానం వెళ్ళతోటి వెళ్ళతోటి కొట్లాడుతూ కోర్టు కేసులు నడిపిస్తూ డూయింగ్ కోర్టు కేసులు నడిపిస్తూ శంకరాచార్యులు వల్ల మనం నెగ్గాలంటే శంకరాచార్యులు దూడోడు మీరు కోర్టు కేసు ఎన్ని నింపుతారు ఇప్పుడు శంకరాచార్యులు కోర్టులో కేసు వేశారు కాబట్టి శంకరులు రచించిన ఏ స్తోత్రం జరిగితే కోర్టు కేసు దక్షిణామూర్తి స్తోత్రమా అడిగితే అలా తయారు పెట్టారు కాబట్టి లోకంలో ఈ అజ్ఞానం చాలా ఉంటుంది ఆత్మస్వరూపమును తెలియటకు మీకు బుద్ధిమృత్తితో తెలిసేది కాదండి దాని ఇతర జ్ఞానం యొక్క అపేక్ష అని మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది అది ఉంటుంది ఓకే దాన్ని వివరిస్తారు నృష్ నృష్టు నిత్యావ దృష్టి విజ్ఞాతే ద్రష్టృవిషయా దృష్టిం అన్యాం ఆకాంక్షతే ఇది చాలా గొప్ప భాష్యం ఇక్కడ ఉన్న ఈ భాష్యం అసలు ప్రధానంగా కొంచెం అలాగే ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నది చాలా క్రిటికల్ పాయింట్ ఇది ఎటువంటి క్రిటికల్ పాయింట్ అంటే చాలామంది వేదాంత ఆచార్యులు విద్యార్థులు కూడా దీన్ని మిస్ ఉంటారు మిస్ అయిపోయి చేస్తూ ఉంటారు చూడండి ఈ నా తీసుకువెళ్ళి ఆఖరణ పెట్టాలి కన్యా నా ఆకాంక్ష దగ్గర పెట్టాలని ఆ నాని ముందే పెట్టి మధ్యలో పెట్టేదంటే అది వర్త ఉంటుంది ఓకే ద్రష్టు నిత్యా ఏవ దృష్టి విజ్ఞాతే ఇప్పుడు తెలుసుకుంటాడు వాడికి ఒక నిత్య వస్తువును తెలుసుకోవాలని వాడి ఆకాంక్ష దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏమిటర్థం ఏది నిత్యమో దానిని తెలుసుకోవాలని ఆకాంక్ష దానికే దేవుడని పేరు అధ్యతనే ఈ దృష్టికోణము ఈ విధంగా ఉపాసన చేస్తే ఆ దేవత కనపడింది అయితే వెళ్ళి అక్కడెక్కడో దేవాలయంలో పూ పూజాది చేసుకున్న రాత్రి అక్కడే కొడుకుంటే ఆ దేవతే తెల్లవారురావు నుంచి కనపడింది ఆవిడ ఇలా ఉంటుంది లేకపోతే ఆ దేవుడు అలా ఉంటాడు ఇవన్నీ కూడా ఆ మనస్సు యొక్క రూపములు తప్ప మరి ఒకటి కాదు మీకు దేవుడు అనుభవానికి వస్తే మీ హృదయంలో ఆత్మరూపంగా అనుభవానికి వస్తాడు లేకపోతే రాడంటే దట్స్ ఇంకా మీరు మధ్యలో ఇంకేమో రకరకాలు పెట్టారంటే అది దట్ ఓన్లీ ప్రూఫ్ మీకున్న వాసనలను మీకుండే సంస్కారాలని మీరు బయటపెట్టుకుంటున్నారు తప్ప దానికి సత్యానికి ఏమీ సంబంధం లేదు ఎక్కడ అలా కోపంగా చూస్తున్నారు నా చూసి కోపంగా ఏం మీకు ఆ నిత్యమైన తత్వము దానికే ఆత్మా అని పేరు పరమాత్మ అన్న అదే దేవుడు అని మామూలుగా లోకంలో అనుకునే పదానికి కూడా అర్థమయ్యే అది అర్థం అదే దానిని తెలియవలను అనే ఒక ఆకాంక్ష అవుతుంది ఎందుకంటే మనిషి సంసారంలో ఈ అనిత్యంతో సతమతమవుతూ ఉంటారు ఏది నిత్యం కాదు నేను చెప్పాను కదండి అర్థం ముందు చాలు ఏది నిత్యం కాదు అని తెలిసిపోతూ ఉంటుంది జుట్టు నిత్యం కాదు ఆ జుట్టు యొక్క రంగు నిత్యం కాదు కలకు చూపు నిత్యం కాదు పళ్ళు నిత్యం కాదు ముఖంలో ఉండే శోభ నిత్యం కాదు రంగు నిత్యం ఏది నిత్యం కాదు ముందు నిలబడితే అన్నీ తెలుస్తూ సో అనిత్యంతో సతమతం అవుతూ ఏది నిత్యం కాదు ఏదైనా ఒక నిత్యమైన తత్వం కావాలని అనుకుంటాడు ఆ నిత్యమైన తత్వానికే ఒకటి దేవుడు అంటాడు ఇంకోటి వెంకటేశ్వరరావు అంటాడు ఇంకోటి కృష్ణుడు అంటాడు ఎవడు దుగిన పేర్లు వాడి పెడుతూ ఉంటాడు తాను కోరుతున్న ఆ నిత్యతత్వము ఇదే అని కూడా తెలుసుకోకుండా ఉంటారు మానవుడు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే నేను ఒక నిత్యమైన తత్వమును కోరుకుంటున్నాను అది జడమా చేతనమా అంటే అది చేతనమై జడత్వము కూడా చేతనము నుండే కల్పించబడుతూ ఉంటుంది జడమనేది వేరే ఏమీ ఉండదు కాబట్టి అది తప్పనిసరిగా చేతనమై ఉంటుంది అది అది ఎక్కడుంటుంది ఇదిగో ఈ చూపు కదా చూప్ అంటే జ్ఞానం విజ్ఞానం దీనికి మూలంలో ఉంటుంది ద్రష్టు దృష్టి అది నిత్యము అది పరమాత్మ అది నా దానిని నేను చేరుకునవ్వలేను తెలియవలను అంటే చేరుకునవ్వలేను అనే అదమ్యమైన నిశ్చయ జ్ఞానము వారికి కలిగిందనుకోండి ఎందుకంటే ఈ వేదాంత విద్యార్థులకు కలిగే జ్ఞానము నిశ్చయ జ్ఞానం కాదు అదంతా అరపర జ్ఞానం కలుగుతూ ఉంటుంది సో ఆత్మా బ్రహ్మాంతో ఉండడం మళ్ళీ ఏ ఎండకా గొడుగు పడుతూ ఉండడం అక్కడ ఏదో కళ్యాణం అంటే అక్కడికి పరిగెత్తుకోవడం ఆ టికెట్ కొనుక్కొని అక్కడ పరిగణ రావడం మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆత్మాబ్రహ్మంటూ ఉండడం అలా ఉంటారు ఒక ఫోకస్డ్గా ఉండదు గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అన్నట్టుగానే ఉంటారు ఫోకస్డ్గా ఉండదు ఎందుకంటే ఆ నిశ్చయ జ్ఞానం ఉండదు ఏదో అరకుర జ్ఞానమే ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఏదైనా వ్యాధి కలిగిందనుకోండి ఏం చేస్తున్నారండి అంటే మామూలుగా డాక్టర్ గారు అలోపతి ముందు ఇచ్చారు అండి అది హోమియోపతి కూడా వేసుకుంటున్నానండి అని చెప్పాడు నాకు కానీ ఆయుర్వేదం కూడా ఒకటి తగిలించండి అని నేనన్నా సరే అయితే నేను మీరు చెప్పినట్టే చేస్తా అన్నాడు కూడా పైగా అంటే ఉన్నది ఒక వ్యాధి దానికి కొంత అలోపతి కొంత హోమియోపతి కొంత ఆయుర్వేదం మూడు నడిపిస్తూ ఉంటాడు ఎవడైనా సిద్ధ వైద్యం చేసేవాడు ఉంటే అది కూడా పెడతాడు నాటు వైద్యం చేసేవాడుంటే అది కూడా పెడతాడు యువతి కూడా పెడతాడు దొరక్క మానేశాడు అంటే ఏదో ఒకటి తగులుతుందని ఒక రవ్వకవు అది తెలివైన పద్ధతి కూడా అనుకుంటాడు బహుశా అవుదేమో కూడాను ఈ సంసారంలో ఒకసారి అదే తెలివైన పద్ధతి కానీ అది ఆత్మతత్వం దగ్గర అది తెలివైన అయితే మాత్రం కాదు కాబట్టి వీడు ఇంకా ఆ నిత్యతత్వమును తెలియాలి అనే ఆకాంక్ష పెట్టుకుంటాడు తర్వాత క్లాస్లో బుక్స్ ఉంటాడు ఆత్మయే బ్రహ్మ అని వింటాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మళ్ళీ తీర్థయాత్రకు వెళ్ళాడు తీర్థయాత్రకు వెళ్ళేటటువంటి అర్థం ఏంటి ఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని వీడు విస్మరించాడు ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు అనే సత్యాన్ని విస్మరించాడు ఆ రెండింటినీ విస్మరించిగానే మీరు యాత్ర చేయడానికి అవకాశం లేదు మరి యాత్రయా వ్యాపకత హతాతే అనే అపయ దీక్షితుంది నీ నిన్ను దర్శించడానికి యాత్ర చేపట్టడం ద్వారా నీవు సర్వవ్యాపకుడు అనేటువంటి తత్వాన్ని నేను గొడ్డలకు దెబ్బ కొట్టేనాను హత ఆ తత్వానికి గొడ్డలు దెబ్బ కొట్టాను నేను అది నన్ను కాబట్టి ఆకాంక్ష అలాగే ఉంటుంది కానీ నిశ్చయ జ్ఞానం నిశ్చయ జ్ఞానం అంటే పరమాత్మ ఆత్మరూపంగా ఈ దేహేంద్రియ సంఘాతమునందు ప్రకాశిస్తూ ఉన్నాడు దేవుట ప్రకాశము అంటే చూపు వెనుక చూపు చూపు చూపు అనే నిశ్చయ జ్ఞానం కలిగిందనుకోండి అప్పుడు మీకు దేవుడు దర్శనం కావాలి దేవుణ్ణి ఇక్కడ దర్శించాలి అక్కడ దర్శించాలి అనే ఆకాంక్ష ఏమవుతుంది అంటే ఆత్మజ్ఞానం అంటే అజ్ఞానం అంటే ఏమిటో తెలుసినా తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉంటే దాని పేరు అజ్ఞానం తెలుసుకోవాలనే ఆకాంక్ష పోయిందనుకోండి ఇంకా అజ్ఞానం ఏది కాబట్టి ఆత్మను తెలుసుకోవాలి బ్రహ్మను తెలుసుకోవాలి అనే ఆకాంక్ష నివృత్తం అయిపోతుంది దాని పేరే ఆత్మజ్ఞానం కాబట్టి చూడండి దృష్టు నిత్యాయవ దృష్టి ఇత్యేమం విజ్ఞాతే ఇక్కడ రెండు దృష్టిలు ఉన్నాయి ఒకటి నిత్య దృష్టి ఇంకొకటి అనిత్య దృష్టి ఆ అనిత్య దృష్టియే ఆత్మ పరమాత్మ అది అని వీడికి తెలిస్తే ద్రష్ట విషయాన్ దృష్టిం అన్యాన్ న ఆకాంక్షతే ఈ చూపుకి చూపును అనుగ్రహించినటువంటి పరమాత్మ ఇంకెక్కడో ఉన్నది అది ఇంకోలా ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆకాంక్ష దాన్ని మనం చేరుకోవాలనే ఆకాంక్ష ఎక్స్పెక్టెన్సీ అది తొలగిపోతుంది అంటే భయం పోవడం అంటే అజ్ఞానం చేత ఒక భయాన్ని మీరు పెట్టుకుని ఉంటారు మీరు తెలుసుకున్న వెంటనే ఆ భయం పోతుంది అంటే ఫియర్లెస్నెస్ అంటే అలాగే ఉంటుంది భయం పోతే ఏమవుతుంది ఏమవుతుందో మీరు ఉన్నట్టే ఉంటారు మీకు కొత్తగా అలంకారాలు ఏమీ రావు మీరు ఉన్నట్లే ఉంటారు మీ స్వరూప స్థితిలో ఉంటారు స్పస్థులుగా ఉంటారు అంటే స్పష్టం తెష్టది తను స్వరూపంలో తనం ఉంటారు అంతకుముందు భయం అనేటువంటి ఒక వికారం వచ్చింది స్వరూపానికి ఇప్పుడు ఆ కాబట్టి ఫియర్లెస్నెస్ డిజైర్లెస్నెస్ ఈవెన్ దీ డిజైర్ టు నో ద ట్రూత్ దట్ ఈజ్ ఆల్సో గా ఈ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు అదే మోక్షం నివర్తతే హి ద్రష్టృ విషయ దృష్ట్యాకాంక్ష తదంభవా అంతేగాని ఇది దృష్టి అనిత్య దృష్టి ఈ అనిత్య దృష్టి వెనుక నిత్య దృష్టి కలదు ఆ నిత్య దృష్టిని నేను చూస్తాను అలా ఉండదు తేడా అర్థమైందండి ఆ నిత్య దృష్టిని దర్శించాలనే ఆకాంక్ష తొలగిపోవడమే అంటే అంతేగాని ఆ నిత్యదృష్టిని నేను చూడాలి ఇప్పుడు అలాగే ఉండదు ఒకవేళ అలా ఉందనుకోండి అది అజ్ఞానమే ఇప్పుడు ఆ నేను చూడాలి అన్నాడు అనుకోండి అయిపోయాడు అంతే ఇప్పుడు ఖర్చు శేష జీవితం అంతా ఆడవిలో కూడా ఉంటాడు వాడికి ఆత్మతత్వం కాబట్టి మరి ఇవన్నీ సూక్ష్మంగా ఉంటాయి నాతోటి ఒక ఆయన అన్నారు ఏమంటే మనస్సు చాలా కోతి కోతిలాగా ఉన్నది చాలా చంచలంగా ఉన్నది దీంతో నేను సతమతమవుతూ ఉన్నాను నాకేదైనా సలహా చెప్పండి అంటే నేను అన్నాను కదా కోతిగా ఉన్నది నువ్వు కాదుగా మనస్సు కదా నీకు ఈ కాన్ఫ్లిక్ట్ ఏమిటి మనస్సు ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు ఉండలేదు అని ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఇప్పుడు సొసైటీ ఏమో నువ్వు అనుకున్నట్టుగా లేదని ఒక కాన్ఫ్లిక్ట్ ఎవడు ధర్మాన్ని ఆచరించట్లేదని వీడి కాన్ఫ్లిక్ట్ ఎవరు వేదం చదువుకోవట్లేదని వీడి వెన్న పెట్టుకుంటాడు అదో కాన్ఫ్లిక్ట్ నువ్వు చదువుకోవచ్చు కదా పోనీ కాదు ఉళ్ళో వాళ్ళందరూ చదువుకుంటే నేను ఆర్గనైజ్ చేస్తానంట సో సొసైటీలో ధర్మం లేదని అదొక కాన్ఫ్లిక్ట్ తర్వాత ఇంట్లో ఎవడూ చెప్పిన మాట వింటలేదని అదొక కాన్ఫ్లిక్ట్ ఈ మనస్సు కోతి అయిపోయిందని ఇంకో కాన్ఫ్లిక్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పటికైనా సెటిల్ అయ్యే కదా నేనేమన్నానంటే చూడు నువ్వు సొసైటీ గురించి చెంత చేయకు అలాగే ఉంటుంది కుక్క తోక ఎలా ఉంటుందో అలాగే సొసైటీ అలాగే ఉంటుందని నువ్వు చెంత నువ్వు సృష్టించే వాళ్ళ సొసైటీని సృష్టించిన వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటాడు నీకు ఎందుకు పెద్దగా మనగడే పోటండి నెంబర్ వన్ నెంబర్ టూ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు వింటరు కదా వాళ్ళు వింటర్లేదని కదా నువ్వు వాళ్ళ మాట మీరు ఎలా ఉంటుందో చూడు వాళ్ళ మాట మీరు ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు ఆహారం కావాలి తెచ్చి పెట్టండి మీరు అంటే వాళ్ళు ఉచి చేతులు అడిగించుకుంటూ వస్తారు తీసుకురారు కాబట్టి పోలే నువ్వేమైనా ఆహారం తెచ్చేవాళ్ళు ఎత్తేడాలి ఓకే కూర్చో అని నేనే ఏర్పాటు చేస్తాను మీకు ఆహారాన్ని అని మీరు ఏర్పాటు చేయండి వాళ్ళు కడుపుతుంటే భోజనం చేసే అవసరం పోతారు ఎలా కాబట్టి ఇంట్లో వాళ్ళు మన పాట వినలేదని ఇది ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టుకోవడం కంటే వాళ్ళు మన మాట వినక్కర్లేదు వాళ్ళు వినాలని అంటే కదా సమస్య వాళ్ళు వినక్కర్లేదు నేనే వాళ్ళ మాట వింటాను ఏం చేయమంటారు నన్ను కూర్చోండి అక్కడ అవుతారు కూర్చుండి మీరు నాకు భోజనం పెడతారా నేను మీకు భోజనం ఏర్పాటు చేయను మేము పెడతాం మీరు తినండి ఆ సరే పెట్టేయండి వాళ్ళు చెప్పింది మీరు వినేయండి మీ జేబులో ఉన్నది మేము మాకు కావాలి ఇచ్చేసి జేబులో ఉన్నది మన దగ్గర ఎందుకు పెట్టుకోవడం వాళ్ళు ఆ బరువు వాళ్ళు మోస్తాను అన్నప్పుడు సరే మోసేపోయాడు వాళ్ళకి ఆ కారణఫిక్ట్ అయిపోయింది కదా ఇంకా మనస్థి దగ్గరికి మనస్థి ఇలా ఉండాలని నువ్వు ఎందుకు అనుకుంటావు దాన్ని దాని దారిని దాన్ని ఉండాలి మనస్సు చంచలముఖి మనహా అని శ్రీ చలముఖి అని శ్రీకృష్ణుడే చెప్పాడు నువ్వు దాని గురించి విచారమే ఉంది లీవిటలో వాచ్ ఇట్ బీ అవేర్ ఆఫ్ ఇట్ యు ఆర్ నాట్ డిమాయిండ్ అని నేను చెప్పాను అయిపోయి నేను చెప్పేసిన దాన్ని నేను లేచకపోయాను ఆ తర్వాత ఆరు మాసాలకు కలిసే కలిసంటాడు మీరు చెప్పిన సలహా రామబానంలాగా పనిచేసిందండి సొసైటీ గురించి చెప్తా పోయింది ఇంట్లో వాళ్ళతో అసలు కాన్ఫ్లిక్ట్ అనేది లేకుండా అంత సమరసత తప్ప హార్మోనీ తప్ప ఇంకా అసలు కాల్ఫిక్టే లేకుండా అయిపోయింది మనస్సు గంగ కూడా ముదిరిపోయి నేను చాలా విశ్రాంతిగా ఉన్నాను నా వర్క్ కూడా బాగా సాగుతోంది రీసెర్చ్ వర్క్ బాగా సాగుతోంది అప్పుడు నేను అనుకున్నా ఓహో మనం చెప్పిన సలహాకి విలువలు సుమా నేను సంతోషించాను కాబట్టి దట్ ఈజ్ అర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ నాకి దృశ్యాదృష్టి నహి అవిద్యమానే విషయే ఆకాంక్ష కసిచీ ఉపజాయతే కాబట్టి వీడికి ఏమవుతుంది ఓ ఆకాంక్ష పెట్టుకుంటాడు అదేముడి నేను చూడాలి అదేమో అయ్యే మాట కాదు ఇది నాడు గురించి లేక దేవుడు నాకు కళలో కనబడితే కానీ నేను ఈ ఉపవాసం మానను అన్నాడు అనుకోండి వీజ్ హర్టింగ్ హింస దేవుడు కళలో కనపడడానికి అలాగా ఆయన వీడికి ఆ స్వరూపం కంటే భిన్నంగా ఏం ఆ మనస్సే వాసనారూపంగా వీరికి దర్శనమిస్తుంది వీడు అదృష్టం బాగుంటే ఆ మనస్సు వాసనారూపం దర్శనం అవుతుంది లేకపోతే వాళ్ళ ఉపవాసంలో కూడా ఉండడమే కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే ప్రతివాడు చేసేటువంటి మిస్టేక్ ఏమిటంటే ఆ ద్రష్టృవిషయ దృష్టి ఆకాంక్ష అంటే ఆ పరమాత్మ చైతన్యం కలదో దానిని దర్శించాలనే ఆకాంక్ష ఏదైతే కలదో అది తొలగిపోతుంది ఎందుకు తొలగిపోతుందో తెలిసినా అసంభవము కనుక అది సంభవమే కాదు కాబట్టి తొలగిపోతుంది ఇంతకుముందు ఎందుకు తొలగిపోలేదు దాన్ని సంభవం చేద్దామని కూర్చున్నాడు కాబట్టి వీడు అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి అది వీడిని పీడించింది మనస్సుని కంట్రోల్ చేద్దామనుకుని కాన్ఫ్లిక్ట్లో పడ్డాడు నువ్వు మనస్సుని కంట్రోల్ చేయనక్కర్లేదు ఎందుకు వీడు మనస్సు దాని మనాన్ని దాన్ని వదిలేసాయి మనస్సును కంట్రోల్ చేయడందుకు ఇప్పుడు ఆటో వాళ్ళందరికీ నేను డిసిప్లిన్ నేర్పుతానని మీరు ట్రై చేసి చూడండి కావున డిసిప్లిన్ నేర్పుతారేతాను మనస్సు అంతకంటే చెడ్డది కాబట్టి దాన్ని ఏమీ వర్గం చేయడం దాన్ని దాని దాన్ని దాన్ని వదిలేయి దాంతో ఐడెంటిఫై మాత్రం అవకు అని ఎప్పుడైతే చెప్పేమో కాన్ఫ్లిక్ట్ పోయింది అలాగే ఈ పరమాత్మను దర్శించాలి ద్రష్టృ విషయ దృష్టి ఆకాంక్ష ఆ పరమాత్మని దర్శించాలి అంటే పరమాత్మను దర్శించాలంటే పరమాత్మని దృష్టిలో విషయం కావాలి అనే ఆకాంక్షే దేతే ఉందో అది అవతలిగిపోతుంది ఎందుకు అవతలిపోతుందో తెలుసినా అది అసంభవమని తెలియడం వలన మరి జ్ఞానానికి అవకాశం ఉందా లేదా అది అసంభవమా అది పోతుంది నహి అవిద్యమానే విషయే ఆకాంక్ష కష్టచిదుపజాయతే ఇప్పుడు మీకు కుందేటు కొమ్మును చూడాలనే కోరిక ఎప్పుడైనా ఉందా ఎందుకని అవిద్యమానం ఉందేటి కొమ్మను చూడాలనే ఆకాంక్ష ఎవరికీ కలగదు ఎక్కడికో ఢిల్లీ వెళ్ళే చూస్తాను లేకపోతే అక్కడికి వెళ్ళి చూస్తానని అనుకుంటాడే తప్ప ఉందేటి కొమ్మను చూడాలి నేను అనే ఆకాంక్ష ఎవరికీ కలగదు అలాగే ఆత్మను నేను చూడాలి అనే ఆకాంక్ష మీరికి పోతుంది ఆత్మను చూడాలనే ఆకాంక్ష పోతుంది మనస్సుని కంట్రోల్ చేయాలనే ఆకాంక్ష పోతే వాడు ఎంత ఫ్రీ అయిపోయాడు అలాగే ఆత్మను దర్శించాలి అనే ఆకాంక్ష పోతుంది ఇది చెప్పడం కూడా కష్టమేనండి ఈ పాఠం ఇదేదో నేను ఏదో తెగించి నేను నడిపిస్తున్నా కానీ దీన్ని చెప్పడం కూడా కష్టం దేవుణ్ణి చేరుకోవాలనే ఆకాంక్ష ఉన్నంత వరకు మీకు దేవుడు దూరంగా ఉంటాడు ఈ మాట చెప్పింది చూడండి జనాలు మిస్లీడ్ అయిపోతాడు అంచేతనే పబ్లిక్ స్పీచ్లో చెప్పేది కూడా కాదు నిజాలు ఎందుకంటే దీన్ని ఒక మహాత్ముడు బాగా చెప్పాడు నీకు సత్యతత్వమును దర్శించాలనే ఆకాంక్ష కలవాడికి మాత్రమే సత్యతత్వము దర్శనమిస్తుంది కానీ సత్యతత్వమును దర్శించాలనే ఆకాంక్ష ఉన్నంత వరకు సత్యతత్వము యొక్క దర్శనము కానే అని చెప్పారు సో యాజ్ లాంగ్ యాజ్ యూ సీక్ ద ట్రూత్ యూ విల్ నాట్ గెట్ ఇట్ బట్ ఓన్లీ ది సీక్రెట్స్ ఆఫ్ ట్రూత్ విల్ గెట్ ఇట్ కాబట్టి మీరు జిజ్ఞాసతో రావడం వరకు బాగానే ఉండాలి ఆ జిజ్ఞాస ఉన్నంత వరకు మీకు ఆ స్వరూపము దూరంగానే ఉండిపోతుంది అంటే అర్థమేటో తెలిసినండి దీని దీంట్లో ఉండే కిటికేమిటంటే మనిషి స్వభావము ఆ బుద్ధిశక్తిని వినియోగించి దేన్నో ఒకదాన్ని పట్టుకోవడం మనిషి స్వభావం మీకు సామెత ఉంది తిట్టే రోజు తిరిగే తిట్టే నోరు ఏం చేస్తుంది దేన్నో ఒకదాన్ని తిరుగుతూ ఉంటుంది తిరిగే కాలు ఏం చేస్తుంది ఎక్కడితో ఒకడికి తిరుగుతూ ఉంటుంది అలాగే తెలుసుకునే బుద్ధి కూడా అలాంటిదే తిట్టే నోరు తిరిగే కాలు వంటిదే తెలుసుకునే బుద్ధి అంచేతనే తెలుసుకునే బుద్ధి ఎలా ఆపరేట్ చేస్తుందో చూడండి అక్కడ ఏదైనా ఉందనుకున్నాను ఏమిటిరా అంటే అక్కడ చిన్న పోగొచ్చింది అనుకుంటాను ఏమిటి అంటే ఓసారి పోగొచ్చింది దూరంలో ఎందుకండి ఆ పొగ అంటే ఏమిటో వెళ్ళి చూడండి అంటే వెళ్ళి చూశాడు ఆ అలా పొగ అది అలా వెళ్తుంటే అలా అలాగే దూరంగా ఉంటుంది అది దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది వీడు రెండు మైళ్ళు వెళ్ళాడు ఈ పొగ ఏమిటో చూద్దాం సగం వెళ్ళిన తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంక చూడకుండా వచ్చేది ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం ఆఖరికి తీరా పొగ దగ్గరికి వెళ్తే ఈ చెత్త అంతా పొగేసి నిప్పు మంట పెట్టారు ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఆ చెత్త అంతా అది పొగ వస్తాం అది పొగ వాళ్ళని ఇండియా వగాలి అప్పుడు చూసుకుంటే రెండున్నర మైళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది